జ్యేష్ట రాజమణా బ్రహ్మస్పత ఆనుష్ృణోదే నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యమంతా వందే గుపరంపరాయణ నమస్కృత్య నరం చైవ్ సరస్వతీం ఆత్మస్వరూపణ ఈరోజు చాలా శుభకరమైన రోజు ఎందుకంటే ఈరోజు మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ప్రారంభం చేస్తున్నాము చాలా పవిత్రమైన రోజు ప్రాజెక్ట్ ఏమిటంటే మీకు అందరికీ తెలుసుకున్నదే భగవద్గీతను శంకర భాష్యంతో సహా అధ్యయనము చేయుంట నేను అల్వాల్లో ఓల్డ్ అల్వాల్లో మొత్తం భగవద్గీతంతా భాష్యంతో సహా చెప్పాను కొంతకాలం పట్టింది చాలా కాలం పట్టింది ఆ కార్యక్రమం పూర్తయి కొన్ని ఏళ్లయింది సో మళ్లీ ఇంకోసారి భగవద్గీతను ఇతిశ్రీగా అంటే మొదటి నుంచి జీవితం వరకు శంకర సహా అధ్యయనం చేయటం చాలా గొప్ప కార్యక్రమం జీవితంలో ప్రతి సాధకుడు తప్పనిసరిగా చేయదగినటువంటి ధన కార్యక్రమం నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు విషయమై ఒక సంకల్పాన్ని తీసుకుని దాంతో ప్రవేశించారు మీరే కాదు నేను కూడా ఒక సంకల్పం తీసుకోవాలి నేను నాకు నాకుండే ప్రయాణాలు ఇక్కడికి అక్కడికి వెళ్లాలేవో కొన్ని మినిమం ఉంటాయి వాటిని పెంచుకోకుండా వీలైనంత సమయాన్ని ఇక్కడికి కేటాయిస్టు కొంత కొన్ని సంవత్సరాల కాలం నేను అలా చేయాలి అని ఒక నిర్ణయం మనసులో తీసుకుంటేనే నేను ఆ ప్రాజెక్టుని సక్సెస్ చేయగలుగుంటా సో ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాస్ మిస్ అవ్వకూడదు అని ఒక ప్రిన్సిపల్ నేను పెట్టుకునేందుకు సిద్దపడినప్పుడే నేను ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసినందుకు ఉపయోగం లేకపోతే ఆరంభం చేయటం అంత తేలిగదే కానీ ఇంకోట ఆరంభం చేయటంలో చాలా తేలిగా ఆరంభం కానీ ఆరంభం చేసిన చిత్తచాకా తీసుకువెళ్లటంలో చాలా కష్టం ఉంటుంది అంటే కమిట్మెంట్ ఉండ దానికి అంకిత భావం ఉండదు సో ఆరంభూరులుగా మిగిలిపోకూడదు ఆరంభం చేయటంలో పెద్ద కష్టం ఇంకా తర్వాత నేను కొంతమందికి సమాచారం అందజేయటం మన మిత్రులు ఏర్పాటు చేశారు ఆ కారణంగా బహుశా ఇవ్వండు ఏవో కొద్ది కొత్త వాళ్ళు వచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది యు ఆర్ ఆల్ వెల్కమ్ అయితే ఇది ఏదో క్యూరియాసిటీ తోటి కూడా వచ్చి ఉండొచ్చు తప్పేం లేదు నేను మనం చేసేది ఏమంటే క్యూరియాసిటీ లెవెల్లో అసలు కుతూహలమో అని అంటారు ఏదో చూద్దామన్న లెవెల్లో దాన్ని అడ్డి మీరు ఒకంత సహనాన్ని ఓర్పు అంటారే ఆ ఓర్పుతో మీరు ఈ క్లాసెస్ ని అటెండ్ చేసి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సాధారణంగా లేదా అంతా క్లాసులో ఎలా అటెండ్ చేస్తారంటే నాకు బాగా అనుభవం ఉంది ఈ రంగంలో అందుకోసం చెప్తున్నా ఎలా ఎలా అటెండ్ చేస్తారంటే ఇది మరే పని లేకపోతే సరే ఓసారి వీళ్ళు అక్కడ పదండి అన్న ధోరణిలో ఉంటారు అలా చేయొచ్చు తక్కువేం లేదు యూ ఏ రైట్ కంట్రీ కదండి అదేం సమస్యేం కాదు కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కాబట్టి ఉంటే కేవలం కుతూహలం స్థాయిలో కాకుండా దాన్ని దృఢంగా మనం అధ్యయనం చేయాలి అని మీరు నిర్ణయం తీసుకుని ముందుగా అడుగు వేస్తే చాలా బాగుంటుంది తర్వాత ఇదివేళ మొదటి క్లాసు వారానికి రెండు రోజులు ఈ ఉంటుంది అనుకున్నాము సో ఎందుకంటే ఇక్కడ క్లాసెస్ వారానికి నాలుగు లేక ఐదు రోజులు నడుస్తాయి ఆ మిగతా క్లాసెస్ ముందకోపనిషత్తు అని ఒక ప్రోగ్రాం ఒకటి ఆల్రెడీ నడుస్తూ ఉన్నది మీరు ఆ ప్రోగ్రాం కూడా మీరు సాదారముగా ఆహ్వానితుడే మీకు రావచ్చు యూఆర్ వెల్కమ్ సో వారానికి రెండు గీతా క్లాస్ ముట్టుకు వారానికి రెండు రోజులు అనుకున్నాము సోమ ఆది సోమ సో రేపు ఉండదు క్లాసు ఎందుకంటే రేపు ఎప్పటి నుంచో ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రాం ఒకటి ఉంది నేను శ్రీమద్ భాగవతం మీద తెలుగులో ఒక టీకన్ ఒక దారిని నిర్మాణం చేసుకున్నాను ఇది తిరుపతి దేవస్థానం వాళ్ళ ప్రాజెక్టు అది ఫస్ట్ వాళ్ళు ప్రథమ ద్వితీయ స్కంధాలు అది వాళ్ళు ఆల్రెడీ ప్రింట్ చేశారు లాస్ట్ ఇయర్ తన ఆవిష్కరణ ఉత్సవం జరిగింది ద్వితీయ సంపుటము రెండో బాల్యం తృతీయ స్కంధం మటుకు ఉంటుంది అది కూడా ప్రింట్ చేశారు దేవస్థానం వారు ఆ లెవెల్ కు తీసుకువెళ్లే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇట్ ఈస్ నేను నమ్మలేదు కానీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ హృదయాల్లో ప్రవేశించి ఆ పని చేయించాడు పుష్కరాల పుణ్యమాని ఆ రెండో వాల్యూమ్ కూడా రిలీజ్ అయింది అది మొత్తం ప్రింట్ అయ్యి బయటకు వచ్చింది అది రేపు ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకున్నారు అది ఈ ఊళ్ళో జనసేదైన ఒక సంస్థ ఉంది వాళ్ళు చేసుకున్నారు రేపు సరిగ్గా ఆరు గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో ఉంటుంది దాని యొక్క వివరాలన్నీ ఉన్నటువంటి ఆహ్వాన పత్రికలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి సమాచారం ఇంతకు ముందు తెలియని ఈ పత్రిక తీసుకుని రేపు తమకు అవకాశం ఉన్నట్లయితే తప్పుడు దయచేయగలరు సో ఆ కారణంగా ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో వన్ మంత్కి క్రితమే ఫిక్స్ అయ్యింది ఆ కారణంగా రేపు క్లాస్ ఉండదు అదర్వైజ్ ఎవ్రీ సండే అండ్ మండే క్లాస్ ఉంటుంది ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే సందర్భానుసారంగా మనకు తెలుసుకుంటుంది మీరు రెగ్యులర్గా క్లాస్ అటెండ్ చేస్తుంటే మీకు తెలుసు సో ఈ మాత్రం సమాచారం అన్న తర్వాత మీకు భగవద్గీత పుస్తకం శంకర భాష్యం పుస్తకం రెండూ అవసరం ఉంటాయి సంస్కృతం రాకపోవటం అన్నది ఒక డిసడ్వాంటేజ్ బట్ స్టిల్ తెలుగు భాషలో దాన్ని వ్యాఖ్యానం వివరిస్తున్నప్పుడు మీరు ఫాలో అవ్వగలుగుతారు తెలుగు మాతృభాషగా ఉన్న వాళ్లకి సుమారు యాభై పదాలు తెలుగులో సంస్కృత భాషా పదాలే ఉంటాయి గనక సంస్కృత భాష అంత లాటిన్ గ్రీక్ లాగా ఉండదు కొంత విన్నట్టుగానే అనిపిస్తుంది తర్వాత దీంట్లో చిన్న రహస్యం ఏమిటంటే ఇప్పుడు సంస్కృత భాష నేర్చుకున్న తర్వాత గీత చదవాలంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అయిపోతుంది కాబట్టి సంస్కృతం మీకు రాకపోయినా తెలుగు మాతృభాషగా ఉన్నది గనుక ఆ అడ్వాంటేజ్ ఒకటి ఉంది గనక సంస్కృతం వచ్చిన వాళ్ల దగ్గర చదువుకుంటే సరిపోతుంది దట్ ఈస్ ది బెస్ట్ బెస్ట్ బెట్ దట్ యూ కెన్ హ్యావ్ చెప్పి వాళ్ళకు కూడా సంస్కృతం రాలనుకోండి అప్పుడు దట్ ఈజ్ ఏ ప్రాబ్లం అలా ఉంటుందా అని మీరు అడగద్దు అలాగే ఉంటుంది సమాజంలో అన్ని రకాలు ఉంటాయి కాబట్టి సంస్కృతం చదువుకున్న వాళ్ల దగ్గర మీరు పాఠం చదివినట్లయితే ఆ లోటు లేకుండా ఏదో చేయండి రండి యూ హ్యావ్ టు డిస్కవర్ ఏ ప్లేస్ ఫర్ యువర్ సర్ఫ్ ఇట్ ఈజ్ అవైలబుల్ మాది పుష్పక విమానం ఇది అక్కడ ఉందనుకుంటా చోటుకు అర్థండి సో సంస్కృతం చదువుకున్న వాళ్ల దగ్గర పాఠం చదువుతూ ఉంటే ఏదైనా కొంత డిసడ్వాంటేజ్ ఉంటే అది కొంతవరకు కవర్ అవుతుంది కాబట్టి ముందు ఒక పుస్తకం ఒకటి సంపాదించండి భగవద్గీత శంకర భాష్యంతో సహా అనువాదం ఉండేవో లేకో మొత్తానికి గెట్ హౌట్ ఆఫ్ వన్ బుక్ ప్రతి క్లాస్ కి పుస్తకంతో వచ్చే ప్రయత్నం చేయవలసింది అది ఈ క్లాస్కి మీకు పుస్తకం లేకపోయినా పర్వాలేదు మీకు వన్ వీక్ టైం ఉంది మళ్లీ ఆదివారం లోపల మీరు ఆ పుస్తకాన్ని సంపాదించుకుని రావచ్చు నేనైతే మీకు నాగరి లిపి వచ్చిన పక్షంలో నాగరి లిపి వచ్చును దేవనాగరి స్క్రిప్ట్ మీరు చదువుకోగలుగుతారో అంటే నేను గీతా ప్లస్ హ్యాపీగా రికమెండ్ చేస్తాను నథింగ్ లైక్ గీతా ప్లస్ అయితే గీతా ప్లస్ అనేక వెరైటీస్ ఉంటాయి శంకర భాష్యంకు సహా అని మీరు ఆ రకంగా పుస్తకాన్ని సంపాదించుకుని ప్రయత్నం చేయండి భగవద్గీత మన హిందూ తత్వశాస్త్రము యొక్క पारभूतमें ग्रंथम प्रति पद्धन अध्याया भगवदी अभी समुद्र पयन पा, नावीपूल को दीपस्तम उ चूँ लौजार अदाला संसार समुद्र पयन प्राणुक अंत मन के दीपस्तंभम वाटी మనకు చక్కగా దిశానిర్దేశం చేసి మనం జీవితంలో ఈ విధంగా అడుగు ముందుకు వెయ్యాలి అని మనకి దారి చూపించటంలో భగవద్గీతను మించిన గ్రంథం మరొకటి కానబాదు చాలా చిన్న టెక్స్ట్ దాంట్లో శ్రీకృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశము కేవలము ఆరు శ్లోకాలకి పరిమితమై ఉంటుంది ఒక శ్లోకాలు ఇతర అర్జునుడు పలికిన మాటలు సంజయుడి మాటలు ఇవన్నీ తీసేస్తే శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఆరు వందల యాభై సరళమైన శ్లోకాల్లో ఉన్నది ఈ ఆరు వందల మానవ జీవితము యొక్క పూర్ణమైన అధ్యయనము మీకు లభిస్తుంది ఇంత చక్కటి ఆర్గనైజ్డ్గా వేదాంత శాస్త్రము యొక్క సారన్నంతని కూడా తీసుకొచ్చి దానిని నిత్య జీవితానికి జోడించి ఆ రకంగా ప్రాక్టికల్ వేదాంత అంటారు దాన్ని అనుభవ వేదాంతము అనుష్ఠాన వేదాంతమోడా అంటారు ఆ విధంగా దాన్ని తయారు చేసినటువంటి సందర్భం భగవద్గీత తప్ప ఇంకెక్కడా మీరు కానరాదు అసలు సంస్కృత సాహిత్యంలో గీత అనే పదంతో అనేక గ్రంథాలున్నాయి రామగీత శివ గీత గురు గీత దత్తాత్రేయ గీత ఉద్దవ నాట్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ గీతా కానీ గీత అంటే భగవద్గీత అంతటి ప్రాముఖ్యము మనకి ఆ గ్రంథానికి ఉన్నట్టుగా స్పష్టమవుతూ ఉంటుంది సో ఈ గ్రంథాన్ని గురించి జనరల్ గా ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం గంటన్నర టైము దానికే కూడా పట్టొచ్చు అంత విస్తారంగా దాని గురించి మాట్లాడచ్చు నేను దాని యొక్క విశిష్టతను చెప్తూ ఉంటాను సందర్భానుసారంగా ఈరోజు మనం టెక్స్ట్ భాష్యం రెండూ కూడా ఆరంభం చేసే ప్రయత్నమై చేద్దాము సో బట్ స్టిల్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 చాలా ప్రాక్టికల్ వేదాంతాన్ని చెప్పడం కోసం చెప్పాను స్వాతంత్ర్య సంగ్రామం నడిపిన మహాత్మునికి గీత ప్రేరణనిచ్చింది అంటే మన జీవితం కూడా ఒక సంగ్రామమే కనుక ఇది ఒక యుద్దము కనుక ఈ యుద్దంలో మనం ఎప్పటికప్పుడు ప్రేరణని గీత నుంచి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను చాలా ఇంప్రెస్ అయినటువంటి స్టేట్మెంట్ ఒకటి అమెరికన్ పోయట్ థోరో ఆయన ఎమర్సన్ కి శిష్యుడు ఆయన రాసిన స్టేట్మెంట్ నేను చదివి చాలా ఇంప్రెస్ అయ్యాను సో నాకు సందర్భం వచ్చినప్పుడల్లా ఐ ట్రై టు షేర్ ఇట్ విత్ స్టూడెంట్స్ ఆయన అంటారు ఇన్ ది మార్నింగ్ ఐ బేద్ మై ఇంటలెక్ట్ ఇన్ ది స్టూపెండస్ అండ్ కాస్మాగనల్ ఫిలాసఫీ ఆఫ్ ది భగవద్గీత సిన్స్ హూస్ కంపోజిషన్ ఇయర్స్ హ్యావ్ ఇలాప్స్డ్ అండ్ ఇన్ కంపారిజన్ విత్ ఉచ్ అవర్ మోడర్న్ వరల్డ్ and its literature seem funny and trivial enta enta adbhutanga maatladutunnaru choodandi ayinukosaru thorro egypt velli cairo velli akada pyramids chupistar ayinchi how much admirable they are annaru uthar uthar anntaru how much more admirable the bhagavad gita than all the ruins of the east annatadu ani pyramids chupiste దాని శోభన తిలకిస్తూనే భగవద్గీతను గుర్తు చేసుకుని మీరు ఈస్ట్ ఓరియంటల్ అంటూ ఉంటారు ఈస్ట్ ప్రాంతం ఈస్ట్ కేసి ఈస్ట్ అంటే ఇక్కడ రూయిన్స్ ఉంటాయి పిరమిడ్స్ ఉంటాయి లేకపోతే తాజ్మహల్ ఉంటుంది అని అంతటితో సరిపెట్టుకుంటున్నారు అది చాలా పొరపాటు ఈస్ట్ అంటే భగవద్గీత మొట్టమొదట మీరు గుర్తించదగినటువంటిది అదే మనకి మానవ మానవ సమాజానికి కూడా మానవాళికంతకీ కూడా ఈస్ట్ నుంచి వచ్చేటువంటి గొప్ప ట్రెషర్ నిధేయం అంటే అదే భగవద్గీత అని ఆయన అంటూ ఉంటారు మన భారత ప్రభుత్వం తాజ్మహల్ ని పాపులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ భగవద్గీతని పాపులరైజ్ చేయడానికి ప్రయత్నం చేయదు తాజ్మహల్ అంటే సెక్యులర్ లో పడుతుంది గీత అంటే నాన్ సెక్యులర్ అని వాళ్ళకి ఏదో భాంతిల్డ్ అలాంటి సెక్యులరిజం సెక్యులరిజం ప్రాబ్లమ్ మహాత్మా గాంధీ గారు ఎప్పుడో అన్నారు భగవద్గీతని అందరూ చదువుకోవాలి మతంతో సంబంధం లేకుండా అని పాప ఆయన అనివారు ఎనివే సో చాలా గొప్ప గ్రంథము మీకందరికీ తెలుసున్న విషయమే ఆ గ్రంథం యొక్క పేరును ఒకసారి మీరు గమనించాల్సి ఉంటుంది శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ శ్రీ శోభ శ్రీమత్ అంటే శోభాయుక్తమైన భగవద్గీత శ్రీ సంపద సో రిచ్ హెరిటేజ్ ఆఫ్ ఫిలాసఫీ ద రిచ్ వెల్త్ ఆఫ్ ఫిలాసఫీ దాంట్లో ఉంది గనుక జీవితానికి ఉపయోగించేటువంటి చక్కటి ఉపదేశం దాంట్లో ఉంది గనుక అది సంపద అదొ పెద్ద సంపద ఆ సంపద దాంట్లో ఉంది గనక దానికి శ్రీమత్ అని అంటూ శ్రీ కలది మామూలుగా శ్రీ ఒక మర్యాద కోసం ఉన్నట్టుగా అని కూడా మీరు అనుకోవచ్చు ఎనివే శ్రీమత్ భగవద్గీత भगवत गेता ने भगवदी अनेदम सामस पदम संस्कृत सदाल कांपौ वर्मासमूड रकादी so, अवकाश आ भाषा आ, आ रक ग्लोरी उ वेरइटी उ संस्कृत भाषाता गीत तृतीयपुरुष भगवत गीत षष्ठीपुर भगवती गीता कर्मधारय सामसम ఇలా మూడు రకాలుగా దాన్ని మనం విడతీయొచ్చు ఈ భగవద్గీత గీత అంటే గానము గానము అంటే శ్రీకృష్ణుడు మామూలుగా ఈ సినిమాల్లోనూ అక్కడ చూపించినట్టుగా అలా పాటలు పాడాడని ఘట్టసాద్ గారు పాడినట్టుగా అనేమి అభిప్రాయం కాదు అలా ఎక్కడా కుదురుతుంది ఉపదేశం అలా ఉంటుందండి జన ఉపదేశం మనం మాట్లాడుకునే భాషలో ఉంటుంది కాని చెప్పేవాడికి వినేవాడికి మాతృభాష ఏదో దాంట్లో ఉంటుంది సరళమైన భాషలో అర్థమయ్యే భాషలో ఉంటుంది గాని ఉపదేశం దగ్గర ఇదేమి అకాడమిక్ ఉపన్యాసం కాదు కదా ఉపదేశం కదా కాబట్టి ఉపదేశంలో సంగీతాలు ఇవే అవే కాబట్టి శ్రీకృష్ణుడు కూడా అర్జునులకు మామూలుగా మాట్లాడుకునే భాషలోనే ఉపదేశించేశారు బోధించారు కానీ వ్యాస మహర్షి ఆ బోధనంతనీ కూడా సంగ్రహించి దానిని అనుష్ంలో కూర్చి మనకు అందజేశారు ఈ అనుష్ణుప్ అనే మేతడు వృత్తము కంఠస్థం చేయటానికి పారాయణ చేసుకునేందుకు చాలా అనువుగా ఉంటుంది అందుకోసమే మన సంస్కృత సాహిత్యంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక సాహిత్యం అంతా కూడా అరుష్ట ఛందస్సులో మనకి మనకి లభిస్తూ ఉంటుంది గీత కూడా అదే అరుష్టప్ందస్సులో మహాభారతం అంతా అరుష్టప్ ఛందస్లో ఉంది గీత కూడా అరుష్ట ఛందస్సులోనే ఉంది సో ఈ అందుకోసం అనుష్ ఛందస్సులో దానిని పారాయణ చేసేందుకు ఒక ఒక స్టైల్ గా ఒక పద్ధతిలో సంగీతం మొత్తం సంగీతంలాగా కాదు కొంత గీత యుక్తంగా దాన్ని పఠించేందుకు అవకాశం ఉంది కనుక దానికి గీత అని పేరు వచ్చింది అది ప్రోస్ చదివినట్టు కాకుండా ఒక వెరస్ చదివినట్టుగా కొద్దిపాటి స్వరంతో లలితంగా దాన్ని ఉచ్చరించి పఠించే అవకాశం ఉన్నది అందువల్ల దానికి గీత అని పేరు వచ్చింది అయితే ఈ గీతని బోధించినది ఎవరు అనే ప్రశ్న వస్తుంది ఎందుకంటే కొంతమంది వ్యక్తికి ప్రాధాన్యమిచ్చి ఆ వస్తువుని స్వీకరిస్తారు ఫలానా వారు బోధించారు అంటే దాని మీద వారికి ప్రేమ సో అప్పుడు సంగీత కచేరీ జరుగుతోంది అంటే ఎవళ్లు సంగీత కచేరీని నిర్వహిస్తున్నారు అని ముందడుగుతారు ఆ మనిషి పేరు కనుక పాపులర్ అయితే పరిగెత్తుకు దానికి వెళ్తారు అది మానవ స్వభావం అలా ఉంటుంది సో దాన్ని బట్టి వ్యక్తికి ప్రాధాన్యమిస్తారు ఆ రకంగా మీరు వ్యక్తికి ప్రాధాన్యాన్నిచ్చి ఆ పదాన్ని సమాస పదానికి అర్థం చెప్పిన పక్షంలో భగవతా గీత తృతీయత పురుష చెప్పాలి ఈ ఉపదేశాన్ని బోధించిన వారు అంటే ఈ గానం చేసింది సాక్షాత్తు శ్రీభగవానుడే శ్రీ భగవానుడే శ్రీకృష్ణు రూపంగా అవతరించి ఆయన అర్జునులకు బోధించినాడు काब्टी बोध साक्षात् अवतारमे कृष्ण अवतारमे बोध अहज भक्त मनस्स दिन तेलत आकर्षि भगवंत लेक उपदेशन कगवदीता व्यक्ति की प्राधान्यूटे सरपड़ी दांट बोधिबड़न विषयवस्तों चूस व्यक्ति इंपारटन निजे व्यक्ति कटे तत्वा वि हिंदू धर्म हिंदू फिलास हिंदू सामजों व्यक्ति कटे तत्वा विस्तू उ अला उड़ेद तत्व आराधकल उ व्यक्ति आराधकल उ का व्यक्ति अने तत्वा बटी वि पेवाड़ेगा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 ఆ వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకా ఆయన చెప్పింది ఆయన చెప్పింది ఏమి ఉండదు ఇంకా ఏదో పైపై మాటలో రెండు ఉన్నా వాటినే పట్టుకు వేలాడుతూ ఉండటం అది అది బుద్ధిమంతుల యొక్క లక్షణం కాదు కాబట్టి బోధించినవాడు శ్రీకృష్ణుడే అయినా బోధించిన విషయమేమి అన్న దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి శ్రీకృష్ణుడు బోధించాడు అని చెప్పి ఏదో పైపొయే మాటలు రెండు మాటలు అనుకుని కూర్చుంటే దానివల్ల వికాసం అక్కడి నుంచి వస్తుంది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 జీవుడంటే సాధకుడు వ్యక్తి కాబట్టి వ్యక్తి జగత్తు ఈ రెండింటినీ నియంత్రిస్తూ ఉండేటువంటి దట్ కాస్మిక్ పవర్ యూనివర్సల్ పవర్ అంటారే విశ్వ విశ్వశక్తి దానికే భగవానుడు అని పేరు సో ఆ తత్వము ఈ మూడు చాలా కూలంకషంగా పరిశీలించే గ్రంథము కనుక దీనికి భగవద్గీత అని పేరు ఇది షష్ఠీల పురుష సమాసంలో అలా చెప్తారు तरवा अं व वेदा अध्ययन जीवित मोक्षमनेरुषारा एवरलते पुरशिस्तूारो अट्ठा साधक उपदेश चाल आदरणीय उपदेश चाल पूजनीयम उपदेश दीन एंड वाली चाल प्रेम चाल आदरमू उभगवती गीत कर्मधारे समसम गीता उपदेश उपदेश भगवती गीता पूजनीय उपदेश मन तपक पूजा सामदरी दाने मन जीवित अष्ठदी चला प्रधानमंत्री पवित्र पूजनीय भगवती अंत अर्थम पदाथ उपदेश सगवती गीता भगवदी सो ई विधड रका पदा सदा व्याख्यान भगवदगीत अंदाक मन दीपस्तंभम वादी जीव जीवित नावकि संसारमने समुद्र प्रयाणम चू उ जीवना जीवित नावकि गीत दीपस्तंभमुं ఈ భగవద్గీత మహాభారత మహాభారతం అనేటువంటి ఒక విస్తారమైనటువంటి గ్రంథంలో ఇతిహాసం అది హిస్టారిక్ టెక్స్ట్ సో దాంట్లో చాలా పెద్ద టెక్స్ట్ అది లక్ష లక్ష శ్లోకాలతో కూడిన టెక్స్ట్ దాంట్లో మధ్యలో నెక్లెస్ మధ్యలో నాయకమని అంటారే పెండెంట్ అంటారు అలా ఉన్నట్టుగా ఈ గీత ప్రకాశిస్తాం ఈ గీత అనే దీపస్తంభానికి ఒకవైపున आरोप इंकोक वन पर्वा महाभारत पद्धन पर्व पर्वे वाल्यूम सोतर साल्यूम वैज सर्वल सैंटर का सैंटर अभिप्रय का सो गीत के आर पर्वा इंकोक वह पन्े पर्व भीष्म भगवदी मनुष्य लिखिस्टे తర్వాత ఈ గీత ఉపదేశించిన స్థానం కూడా అక్కడ కూడా అది దీపస్తంభంలాగే ఉంటుంది సేనయోరుభయోర్ మధ్య అని మనం చూడబోతున్నాం రెండు సేనల మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన సందర్భంలో ఆ కృష్ణార్జునులకి ఒకవైపున పన్నెండు అక్ష పదకొండు అక్షోభిణీలు ఇంకొక వైపున ఏడు అక్షహణీలు సైన్యం ఉంటుంది మొత్తం పద్దెనిమిది అక్షరహిణీలు సైన్యం మధ్యలో ఉపదేశం చేయబడింది సో తర్వాత ఈ ఉపదేశం చేసిన ఆయన గృహస్థు సన్యాసి ఎక్కడో హిమాలయాల్లో ఏదో గుహల్లో కూర్చునున్నటువంటి సన్యాసి అని మీరు అనుకోవద్దు గృహస్థు ఉపదేశం చేసి కాబట్టి గృహస్థులకు సంసారంలో ఉండి జీవితాన్ని గడిపే వారికి ఇది రెలవెంట్ గా వాళ్ళకి సంబంధించిన అయ్యి ఉంటుంది సన్యాసులు లేకపోతే సర్వసంగ పరిత్యాగులు ఉపదేశం చేశారనుకోండి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 కంట్రిబ్యూట్ చేస్తో ఆ విధంగా జీవిత సంగ్రామంలో నిలబడి పోరాడుతున్నటువంటి ఏ వ్యక్తులుంటారో అంటే మీ వంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ల కోసం చెప్పారు ఈ ఉపదేశం ఇది సన్యాసుల కోసం చెప్పిన ఉపదేశం కాదు ఇప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఉన్నారు ఇరవయో ఏటే ఏడో నాలాంటి సాధువుని చూసి ఇదేదో ధర అద్భుతంగా ఉంది అని ఏదో శోభనాధ్యాస దానికి ఆకర్షితుడై అందుకే పై పైగానే పరిశీలించి లోతు తెలుసుకోకుండా ఏదో సన్యాసం తీసుకుంటే పాల పూజలు చేస్తారు దక్షిణలు ఇస్తారనో ఇలా ఇల్ల ఒక భ్రాంతిలో పడి ఇరవై ఏళ్లు ఒక రకమైన ఉల్లాసంతో హిమాలయాస్కి వెళ్లిపోయి యంగేజ్ కదండి హిమాలయాస్ కి వెళ్లిపోయి అక్కడ రెండేళ్లు మూడేళ్లు ఉండి ఆ తర్వాత అక్కడ ఎవరో మహాత్ములు సన్యాసం తీసుకుని ఇంకా సన్యాసం దృష్టిలో ఇంకో నాలుగేళ్ల ఐదేళ్లు ఉండి ఇంకా అక్కడ మొహమ్మత్తి ఇంక ఎంతకాలం ఉంటారో హిమాలయాల్లో సో ప్లేన్స్ లోకొచ్చి నగరాల్లో ప్రవేశించి ఇక్కడ నాలుగేళ్ల ఐదేళ్ల వేళ్ళకి వాళ్ళకి పాఠాలు చెప్పడానికి ప్రయత్నించి వాళ్ళు వినిక విని వినక అనాబాధపడుతూ ముప్పై ఏళ్లు ముప్పై ఐదేళ్లు అప్పటికే వేదాంతం మొహమ్మొత్త దీంట్లో ట్రాప్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మనకు కనబడతారు అలాగంటిది కాదు ఈ ఉపదేశం ఇట్స్ నాట్ లైక్ దాట్ సో ఇది జీవితంలో కష్టపడుతూ ధనాన్ని సంపాదిస్తూ ధనాన్ని ఖర్చు పెడుతూ సంపాదించడానికి కష్టపడాలి ఖర్చు పెట్టడానికి కూడా కష్టపడాలి జాగ్రత్తగా ఖర్చు అలాగే ఇతర అనేక సంబంధాలు మానవీయ సంబంధములు రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ నిర్మాణం చేసుకుని ఆ నిర్మాణం చేసిన రిలేషన్షిప్స్ ని వాటిని పరిరక్షించుకుంటూ వాటిల్లో వచ్చే కష్ట కష్టాలన్నింటిని అనుభవిస్తూ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 సో మీరు మీ జీవితంలో మీరు చేస్తున్నటువంటి ఘర్షణలో కొంత తేలికతనాన్ని అనుభవించటానికి ఉపయోగించేటువంటి ఉపదేశం చాలా రిలవెంట్ ఉపదేశం సో ఈ మాటలు అన్న తర్వాత మనం టెక్స్ట్ ఆరంభిద్దాం టెక్స్ట్ చెప్పుకుంటూ వస్తూ ఉంటే చెప్తూ ఉంటే అనేకములైన అంశాలు దాంట్లో దొరుకులుతూ ఉంటాయి సందర్భానుసారంగా దొరులుతూ ఉంటాయి సో నేను టెక్స్ట్ మీరు నన్ను అనుసరించి ఒకసారి చెప్పండి ధృతరాష్ట్ర ఉచ ధర్మక్షేత్రే మామతా సమవేతత్సవ మామకా పాండవామక సంజయా భగవద్గీత చాలా మధురంగా ఉంటుంది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 ఇక్కడ ఏ ప్రార్థన లేదే టెక్స్ట్ లో లేదు మనం ఏదో గీతా ప్రార్థన ఇక్కడ వరద శ్లోకాలు పోవేసుకుని ఒక లిస్టు కింద చేసుకుని మనం అనొచ్చు కాని టెక్స్ట్ లో ఇలాగే ప్రారంభమైంది మరి ప్రార్థన వుద్దా అంటే ప్రార్థన అక్కడ అంతర్హితంగా ఉంది దాగి ఉంది కొంచెం గమనిస్తే బయటపడుతుంది ధృతరాష్ట్రవాచ దాని కదా ధృతరాష్ట్రుడు అంటే ఒక క్యారెక్టర్ ఒక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన ఆయనకి ధృతరాష్ట్రుడు అని పేరు మేము తెలుసు కాని ధృతం రాష్ట్రం ఏన సహ రాష్ట్రం అంటే విశ్వం ఈ విశ్వమునంతనూ ధరించి ఉన్నవాడు ఎవరు ఎవరు చెప్పండి విశ్వానంతను ధరించి ఉన్నవాడు భగవానుడు ఈశ్వరు ఎవని చే జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు అది పరమేశ్వరుడు అన్నదానికి నిర్వచనం సో పరమేశ్వరుడు అంటే తన నుండి ఈ జగత్తును విలయింపజేసి తన ఎందే ఈ జగత్తుకు మనుగడను అనుగ్రహిస్తూ మళ్ళీ ప్రళయకాలంలో తనలోకి విలీనం చేసుకునేవాడు పరమేశ్వరుడు కాబట్టి ఈ జగత్తును నిలబెట్టినది ఈశ్వరుడు నిలబెట్టడం అని ధృత అనే ప్రధానికి అర్థం అది నిలబెట్టడము ఇప్పుడు ఒక కాలేజీలో విద్యార్థి చదవాలనుకోండి ఆ సంవత్సరానికి ముప్పై ఖర్చు అవుతుందనుకోండి అతని దగ్గర ధనము లేదనుకోండి ఎవడో మహా ఎవడో పుణ్యాత్ములు ఆ ముప్పై వేలు ఇచ్చేసి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 మొత్తం విశ్వమునంతకు స్థితిని అంటే మనుగడను అనుగ్రహిస్తూ విశ్వమును నిలబెట్టేటువంటి వాడు పరమేశ్వరుడు కాబట్టి ఆయనకి ధృతరాష్ట్రుడు అని పేరు టెక్స్ట్ లో అర్థం అలా చెప్పబోవటం లేదు ఉడికే ధృతరాష్ట్రహ అనగానే మనకి కథలో భాగంగా ఉండే క్యారెక్టరే వస్తాడు బట్ అట్ ది టైం ధ్వని అంటారు ఇంప్లాయిడ్ మీనింగ్ సో ఏ హిడెన్ మీనింగ్ ఇస్తే ఆ హిడెన్ మీనింగ్ లో ఈశ్వరుడు స్మరింపబడినాడు కాబట్టి ప్రార్థన అయిపోయింది అక్కడికి ధృతరాష్ట్ర ఉచనైపోయింది సో ధృతరాష్ట్ర అనగానే ఈశ్వర స్మరణ అయింది కదా అదే ప్రార్థన ఓకే సో మనం టెక్స్టింగ్ ముందుకు తీసుకెళ్లొచ్చు ధృతరాష్ట్రుడు పలికను గీతలో నాలుగే క్యారెక్టర్స్ ఉంటాయి మహాభారతంలో నాలుగు కాదు నాలుగు క్యారెక్టర్స్ ఉంటాయి కానీ గీతలో మటుకు నాలుగే క్యారెక్టర్స్ ధృతరాష్ట్రుడు సంజయుడు శ్రీకృష్ణుడు అర్జునుడు తర్వాత ఇంకో చిత్రం ఏమిటంటే కృష్ణత్రయము అంటారు గీతకి సంబంధించి కృష్ణత్రయం ముగ్గురు కృష్ణుడికి సంబంధించి ఉంటుంది గీత అర్జునుడికి కృష్ణుడని పేరు శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడు కృష్ణుడని పేరు ఈ గీతని కూర్చున్నటువంటి గ్రంథకర్త వ్యాసమహర్షికి కృష్ణుడని పేరు కృష్ణుడు అంటే నల్లని అని అర్థం ప్రధానికి అర్థం అది పోతని గారు పద్యం విన్నారా ఎప్పుడైనా నల్లని వాడు పద్మనయనములవాడు ఏదో ఇంకా మౌలి పరిసర్పిత పింఛము వాడు అంటే ఇలా ఏదేదో ఉండదు నవ్వు రాగిలెడి మోము వాడు మౌలి పరిసర్పిత పింఛము అంటే ఏదో పద్యం ఉండదు చాలా చక్కటి పద్యం కాబట్టి కృష్ణ అంటే నల్లని ఈ రోజుల్లో ఫెయిర్ అండ్ లవ్లీ చాలా ఫ్యాషన్ కానీ ఆ రోజుల్లో నల్లని వాడు ఫ్యాషన్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ పుస్తకాలు చూసినట్లయితే సో నల్లనివాడు శ్రీకృష్ణుడు నల్లనివాడు అర్జునుడు అర్జునుడు కూడా కొంత నల్లగా ఉంటాడు నల్లగా అంటే మామూలుగా బొగ్గులో ఉన్నాడని కాదు కొంచెం స్లైట్లీ అంది డార్కర్ స్లైట్ కాంప్లెక్స్ నా అభిప్రాయం అంటే బొగ్గు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 ఆయన వివేకాంధుడు అంటే బుద్ధిహీనుడు అని అర్థం ఆయన ఆయనకి ఆ ప్రజ్ఞ లేదంటే ఆయనకి ఆ జ్ఞానం లేదు జ్ఞానం ఉంటేనే వాడు కన్నుగలవాడు చక్షుష్మత్తాతు శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థదర్శిన అని కాళిదాస మహాకవి రఘువంశంలో అంటాడు మీరు ఆ మాత్రం సంస్కృతం చదువుకున్నారా రఘువంశం అవి చదివారా వెరీ నైస్ సో సో రఘువంశంలో ఆయన అంటాడు చక్షుష్మత్త అంటే కన్ను కలిగి ఉండుట కన్ను గలవాడు ఎవడు కన్ను లేకపోతే కన్నులు వాటెవర్ సో సమాజంలో ఒక కన్నైనా పర్లేదు రెండైనా పర్లేదు అదే పదం అలాగే ఉంటుంది ఏమీ ఇబ్బంది లేదు సో కన్నులు గలవాడు ఎవడు అంటే సూక్ష్మములైన విషయములను చూచే సామర్థ్యము కలిగిన ఆ వివేకము ప్రజ్ఞాస్త అంటే జ్ఞానము సో ఆ జ్ఞాననేత్రము ఎవరికి ఉన్నదో జ్ఞానము అనే కన్ను ఎవరికి ఉన్నదో వాడే కన్ను గలవాడు ఇది రత్న పరీక్ష ఉంటది రత్న పరీక్ష అంటే రత్నం చేతికిస్తా గాజుముక్క అలాగే ఉంటుంది కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసే రత్నము అలాగే ఉంటుంది రెండు ఒక్కలాగే కనపడతాయి సో మనకి తేడాది నేనే తెలియదు రెండు ఒక్కలాగే ఉంటాయి కానీ రత్న పరీక్షకుడికి తక్కువ మనకు చూసి అబ్బాయి గాజుముక్క అండి కొన్నాడు దాదాపు అయితే అయింది పది రూపాయలు ఇస్తారా దానికంటే పది రూపాయలు కూడా ఇవ్వని ఏమీ ఇవ్వనంట తీసుకోవడే దాని విలువ యూస్ లెస్ కానీ రత్న పరీక్ష రత్నాన్ని కనిపెట్టి ఆ దీనికి లక్ష రూపాయలు ఇస్తారంట సో ఆ రకంగా అంటే మామూలు కన్ను చాలా జ్ఞాననేత్రం ఉండాలి ఇప్పుడు ధృతరాష్ట్రుడు మామూలు చూపు అదే పెద్ద డిసడ్వాంటేజ్ అని అయితే దాన్ని ఒక పాయింట్అవుట్ చేయటం అలా చేయటం ముందు తాత్పర్యం ఉండదు అలా చేయరు ఎవళ్ళు కూడా కానీ అతను మామూలు చూపు లేకపోవడం మాట అలాచపెట్టి ఆ ప్రజ్ఞానేత్రం కూడా లేదా ఆయనకి ఆయన సత్యాన్ని దర్శించటానికి ఎప్పుడూ వెనకాడేవాడు అంచేతనే మహాభారత యుద్దమో వినాశమో అవన్నీ పైగా మిగతా వాళ్లతోటి పోలిస్తే ఆయన దగ్గర ఎప్పుడూ మహాత్ములు ఉండేవారు విదురుడు ఉండేవాడు భీష్ముడు ఉండేవాడు ద్రోణుడు ఉండేవాడు వీళ్ళందరితోటి ప్రసంగాలు చేస్తూ ఉండేవాడు సనత్సుజాత మహర్షి తోటి ప్రసంగం ఉంది శ్రీకృష్ణుడు కూడా ఏదో కొద్దో గొప్ప ప్రసంగం చేశాడు పోల్ని శ్రీకృష్ణుడు తీసి ఆయన చెప్పలేదేం పెద్ద వ్యాస మహర్షి ఎన్నో విషయాలు చెప్పినవాడు నారద మహర్షి ఎన్నో విషయాలు చెప్పాడు అందరి దగ్గరే శ్రవణం చేశాడండి ధృతరాష్ట్ర మహారాష్ ఎవరూ విడిచిపెట్టకుండా అందరి దగ్గరే శ్రవణం చేశాడు కానీ పొందిన లాభం ఏమున్నట్టు కనిపించదు ఆయన మాట్లాడి మాట చేసి చేత చూస్తే ఈ శ్రవణం ఈ గురు గురవే నివేదితం ఉన్నట్టుగానే చేశాడు తప్పించి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 ఆ స్థానాన్ని విధిని పెట్టాడు నేను భాగవతం చెప్పినప్పుడు నేను ఇది కొంచెం వివరించా ప్రథమ స్తంభంలో వస్తుంది విదురుడు తీర్థయాత్రల్లో అన్ని చేసి చేసి చేసి ఆ మహాభారత యుద్దం టైంలో తీర్థయాత్ర వెళ్ళిపోతాడు అతను విదురుడు నా వల్ల కాదు ఈ యుద్దం నాకు ఎందుకు వెళ్ళిపోతాడు సో వెళ్ళిపోతే ఆ యుద్దం అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత వస్తాడు వచ్చి వచ్చేప్పుడు ధృతరాష్ట్రుడు ఇంకా అంతఃమంలోనే ఉంటాడు ఏమన్నాయా ఇంకా అంతఃంలోనే ఉన్నావేమిటి ఇప్పటికైనా అడవికి పోయి తపస్సు చేసుకోవాలి అంటే వానప్రస్థాశ్రమం స్వీకరించాలని నీకు తోచలేదా వందమంది కుమారులు మరణించిన తర్వాత కూడా ఇంకా అంతఃఫలాన్ని పట్టుకుని ఆ ధర్మరాజు గారు పెట్టి భోజనం చేస్తూ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలను అనుభవిస్తూ ఇంకా ఎక్కడే కూర్చుని ఉన్నావేమో ఆ మహారాజు దగ్గర మర్యాదలన్నీ పొందుతూ ధర్మరాజు గారి పాపం మంచివాడు రోజు మర్యాది ఇస్తూ ఉండేవాడు రోజు వెళ్ళి దండం పెట్టొస్తూ ఉండేవాడు సో అదంతా ఆ లక్షణం ఆ అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక ఆ లక్ష్యం చేస్తుంది అరగిన ఇప్పటికి కూడా నీకు వైరాగ్యం రాలేదా చాలే పద అడవికి తపస్సు చేసుకున్నాను నేను నువ్వు కలిసిపోదాం అని అంటే అప్పుడు బయలుదేరత అంతవరకు అంటే ఈ పాయింట్లో యుద్దం ప్రారంభానికి ముందున్న స్థితి కదా ఇది ఈ పాయింట్లో ఆయన ఎందు నయా పైసా అంత వైరాగ్యం కూడా లేదు అలా కొట్టుకుని విధులు పెట్టకుండా కొట్టుకుంటాడు అలాంటి పొరపాటు జీవితంలో ఎవరూ చేయకూడదు అది పెద్ద జ్ఞానం ఎంత వీలుబెడితే అంత తొందరలో అంటే రిటైర్ అయినప్పుడో రిటైర్ అయిన తర్వాత ఎవళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి మనం రామాకృష్ణ అనుకుంటూ జపం చేసుకుంటూ బతికేటువంటి ఆ మనస్తత్వాన్ని ఆ వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి అంతేగాని చిట్ట క్షణం దాకా ప్రతి పైసా మొత్తం వ్యవహారాలు వ్యాపారాలు లావాదేవీలు అన్ని పట్టు కూర్చోడం అన్నది అది వివేకవంతుల లక్షణం కాదు ఆ వైరాగ్యం ఆయన ఎందు లేదు అదే ఆయన దోషం ధృతరాష్ట్రవు ఆచార్య అంచేతన ఆయన అంధుడాల్సి వచ్చింది ఇంకా రెండో కారణం ఏమిటంటే అర్ధుడు అనడానికి మామకా పాండవాశ్చేవా అంటున్నాడు మామకా అంటే నావాళ్లు పాండవాహ పాండు యొక్క పాండువు వాళ్లు నా పుత్రులు పాండువు పుత్రులు పాండు ఎవరు ఈయన తమ్ముడే సో తమ్ముడి పుత్రుల్ని పుత్రులుగా పరిగణించాలి తమ్ముడి సంతానం కూడా తన సంతానంతో పాటే తమ్ముడు లేడు కదా తమ్ముడు ఉంటే పోని వాడు వేరే కాపురం పెట్టుకున్నారు వాళ్ళు తంటారు వాళ్ళు పుట్టున్నారు మన మనకి వాళ్ళది వాళ్ళది ఓకే తమ్ముళ్లేడు తమ్ముడు స్వర్గస్థుడైపోయాడు తమ్ముడి భార్య తన పంచ చేరింది తన పిల్లల్ని తీసుకొచ్చి తన పంచ చేరింది కాబట్టి వీళ్ళు నా కొడుకులు వీళ్ళు తమ్ముడు కొడుకులు అని విభాగం ఉన్నదే ఈ సెపరేషన్ ఇంతకంటే మూర్ఖత్వం అదే కాని మరొకట్లేదు తర్వాత నా సంతానము నా కొడుకులు అన్న దాంట్లో ఆ ఐదుగురిని ఆయన ఎప్పుడూ కలపలేదు భయం పంచాధికం శతం అని మనం నూట సోదరులము అన్నాడు ఆయన మనం ఐదుగురు సోదరులు అనలేదు పాపం మనం సోదరులం నూటఐదు మందిమి అని ఆయన గాని ఏదో ఓ మూడు ఉన్నప్పుడు భీముడు కూడా అన్నాడే గాని ధృత రాష్ట్రుడు మాత్రం ఎన్నడో అనలేదన్నమాట ఆయన మామకా పాండవాశ్చయ నా కొడుకులు పాండువు యొక్క కొడుకులు అని పాండు అంటే వాడు అదేదో పరాయిదేశం వాడో పర శత్రువో ఉన్నట్టుగా నా కొడుకులు పాండువు కొడుకులు అలా విభాగం చేసే కొట్టాడు అలాంటి సెపరేషన్ ఏదైతే డివిజన్ ఏదైతే ఉందో ఇది అజ్ఞానం అజ్ఞానంలోనే మీకు డివిజన్ ఉంటుంది జ్ఞానం కలిగినట్లయితే యూనిటీ వస్తుంది పిక్చర్లకి కాబట్టి ఆ దిగిజన్నునే వేలాడుతూ అటువంటి రాగద్వేషాలకు బాగా బాధ ఉన్నాడు కనుక ఆయన అంధుడు అని అనాల్సి వచ్చింది సో మామక పాండవాశ్చేవా సో ధృతరాష్ట్రుడు అజ్ఞాని జ్ఞానం సంపాదించే సందర్భం ఉంది కూడా సంపాదించుకోలేకపోయి అంధుడుగా మిగిలిపోయాడు మనం ధృతరాష్ట్రుణ్ణి నెగిటివ్ ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి నాలుగు క్యారెక్టర్స్ లో సో వీ షుడ్ నాట్ బి లైక్ ధృతరాష్ట్ర ఎందుకంటే ఇంకీ పైన ధృతరాష్ట్రుడు రాడు చెప్పి ధృతరాష్ట్రుడి గురించి చెప్పేది ఏదో ఇప్పుడే చెప్పేసి కదా ఇక్కడితో ధృతరాష్ట్రుడు ఆఖరింకా తర్వాత సంజయుడు సంజయుడి జ్ఞాని సమ్యయతి అతను ఆ విజయము జ్ఞానానికి సంబంధించిన విజయము అతనిలో ఉన్నది సో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనుర్ధర తత్రశ్రీర్ విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అని సంజయుడంటాడు నా సిద్ధాంతం నేను అనుభవానికి తెచ్చుకున్న సత్యం మీకు చెప్తున్నాను అర్జునుని వలే జీవితంలో కష్టపడి ధైర్యంగా ముందుకు అడుగు వేసి పోరాడుట శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకునుట ఈశ్వరుని భరోసా తీసుకుని జీవిత సంగ్రామంలో అడుగు ముందుకు వేయుట అది సందేశం అతని సందేశం యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటుంటా అంటే ఈశ్వరుని యొక్క శరణాగతి చేసి మనం అడుగు ముందుకు వేస్తాం ఈశ్వరుని స్మరించి ముందుకు వేస్తాం కాని ఈశ్వరుడి అంతా దేవుడు మీద మనం చేతులు ఎత్తేసి కాదు గాల్లో దీపం పెట్టి దేవుడాన్ని దయా అన్నట్టుగా ఉండకూడదు మన వంతు కర్తవ్యాన్ని మనం ఉత్సాహంతో చేస్తాం అదే అర్జునుడు పార్థో ధనుర్ధర ఈ రెండూ ఎక్కడ సమావేశమవుతాయో అంటే వివేకానంద స్వామి అన్నారు The heart to the Lord and hands to work ananda. Pradhyan lo, Ishwar Niyam dhali bhakti. Chetul lo, ninda pani. Chetul ninda pani. Chetul ninda pani avall kundtundavall aaruggi nolta. Evet antapani nene jayala, hea avall eandhu kuchu narakana antapani nene jayala nye madhu jayala nye madhu vidite, apadhe meira anadhojjama vaipo anuguru vaishtunat anath. Bezangah? Allah gintay, asu ya maatsarayam aphidu unda pundu. అంత పని నేనేందుకు చూసుకోవాలి వై నాట్ ది అదర్ పర్సన్ అనే ప్రశ్న మీరు వేశారంటే ఆల్రెడీ మీరు శరీరాన్ని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్లిపోతున్నారు ఆ మాత్సర్యానికి హృదయంలో స్థానం ఇస్తున్నారు తప్పే అవతల వ్యక్తి చేశాను మానేను నేను చేసే అని ఉత్సాహంగా ముందుకెళ్ళి చేసుకుంటూ పోయారనుకోండి మీ అంతటి యోగ్యులు మీరే కానీ మరోహరండలాంటి పెట్టేయండి కనుక సో సంజయుడు జ్ఞాని ఆ విషయాన్ని సంజేని సంజయ్ని యొక్క అభిప్రాయం ఉంటే దాన్ని మనం ఆనందంగా స్వీకరించాల్సి ఉంటుంది అది రెండో క్యారెక్టర్ ఇంకా అర్జునుడు జిజ్ఞాసు జ్ఞానాన్ని పొందాలనేటువంటి తీవ్రమైన ఆకాంక్ష కలిగిన జిజ్ఞాసు అర్జునుడు ఉంది యథార్థమైన జిజ్ఞాసు అర్జునుడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి అర్జునుడంటే ఈ సినిమాలో అర్జునుడు కాదు సినిమాలో అర్జునుడు అంటే అదంతా గడబడ వ్యవహారం కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప ఈ దేవనా ఇదే రక్షణ ఇది గొప్ప వాడి గొప్ప అని దానివల్ల మనకేమొరిగింది కర్ణుడు గొప్ప అని ఈ ఈ రకమైన వాతావరణం అసందర్భూ వాతావరణం దట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎనాలసిస్ ఈజ్ మీనింగ్ లెస్ మనకు అర్జునుడు ఆదర్శం శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు కానీ కర్ణుడికి బోధించలేదు కదా దాని వేరు అవర కర్ణ సినిమా తీస్తే ఏమైంది ఆ టాపిక్ వేరు They are not interested in it. That is not how to look at things. So arjunudu sāta kudu. Manaka arjunudu ādrasya. Tarnudu Vaśantara vāksudam.